ఏమని కలచవచ్చు నెవ్వరిగాదనవచ్చు కామించేవారి వారి కర్మఫల మహిమ చల్లనే చందురుడు సర్వమైనవారికి వెల్లివిరి విరహికి వెట్టయై తోచు ఎల్లవారికి అన్నమిల ప్రాణమైముండు అల్లన రోగికి తానే అరుచియై తోచును పమ్మిన సంపంగిపూ పరిమళమందరికీ తుమ్మిదికే విరసమై తోచుగాని ముమ్మడి సూర్యుడెప్పుడూ నొగి లోకబాంధవుడు కమ్మి కలువలకే కడుపగై తోచును శ్రీవెంకటేశుడు శిష్లకెల్లా ప్రియుడు భావింపగ దుష్లకే భయంకరుడు పావనపు హరినామ పఠన పుణ్యుల మెచ్చు ఈవలావలి మూర్ఖులకెరవై తోచును